తొంభయారు చీకాకు మతులకు భక్తి యోగ జ్ఞాన భావమెల్ల జ్ఞానభావమెవలను ఇట్లు చెప్పక తీరదు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము యోగులందునూ భోగులందునూ సమాన వృత్తి కలిగియున్న ఓ ఆత్మ వినుము ఎల్లప్పుడూ మాయగుణములందు చిక్కి ప్రపంచపనులందే లగ్నమై వాటిలో ఏమాత్రము తృప్తి లేక చిత్తశుద్ధి లేక మతితో జీవితము సాగించు అజ్ఞాన ప్రజలకు వారు మాయనుండి కడతేరునట్లు భక్తి జ్ఞాన యోగములను బోధించవలెను మనిషి మాయనుండి బయటపడుటకు కావలసిన ముఖ్య పరికరములు భక్తి జ్ఞాన యోగములు భక్తి అనగా ఎన్నో విధములగలదు ప్రకృతి మీద గల భక్తిని మీద భక్తిని కాక దేవదేవుడైన పరమాత్మ మీద భక్తిని ఏర్పరచవలను తరువాత పరమాత్మ జ్ఞానమే తెలుపవలసియుండును భక్తి జ్ఞానములలో పరిపక్వుడైన వానికి యోగమును గూర్చి చెప్పవలసియుండును ఈ వరుస క్రమము కాక భక్తి రాకనే జ్ఞానము బోధించిన ప్రయోజనము లేదు అలాగే జ్ఞానమును తెలియకనే యోగమును బోధించినా ప్రయోజనము లేదు అందువలన అజ్ఞానులను జ్ఞానపథముల నడిపించవలెననుకున్నప్పుడు మొదట దేవతల దేవుడైన పరమాత్మ విషయము కొంత తెలిపి ఆయన మీద భక్తి పుట్టునట్లు చేయవలెను ప్రాథమికముగా భక్తిని ఏర్పరచడములోనే కొంత కష్టముండును ఎందుకనగా ముందే ప్రతిమనిషి ఏదో కొంత భక్తి కలిగి ఆ భక్తిని దేవతల మీదనో ప్రకృతిశక్తుల మీదనో చూపుచుందురు భక్తి కోర్కెల నిమిత్తమేనని వారి హృదయములలో నాటుకొనిపోయివుండును అటువంటి భక్తిని లేకుండా చేసి పరమాత్మ మీద భక్తి కలుగజేయుడము చాలా కష్టము ఒకవేళ అసలైన భక్తి కలిగిన తరువాత జ్ఞానము లేకనే యోగము చేస్తామను వారు మంది ఉందరు అది కూడా మంచిది కాదని మొదట తెలియవలసినది జ్ఞానమని పూర్తిగా జ్ఞానమును తెలిసిన తరువాత యోగమాచరించునట్లు చేయవలెను ఈ పద్ధతి ప్రకారమైతే అజ్ఞానులు కూడా मुक्ति पंदवचुन